అనేక మంది అనేక మంది కొన్ని మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలకు గురి ఉంటారు వారిపై ఏదైనా ఆపద ఏదైనా పరీక్ష వచ్చి పడినప్పుడు ఇలాంటి వారిని నమ్ముకొని వారి వద్దకు వెళ్ళి తమ భవిష్యత్తు గురించి వారితో తెలుసుకుంటూ ఉంటారు అయితే ఇలా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 జకాత్ విధిధానాలు రోజా ఉపవాసాలు వీటన్నిటిని తీసుకొని వస్తాడు వయ అతి కదశత మహాదా ఒక కదఫ ఫాద ఒక అకలమాలహాదా వసఫ కదమహాదా ఓరబాద ఇంకా ప్రళయ దినాన ఆ వ్యక్తి ఎలా వస్తాడు అంటే ఎవరినైనా దూషించి ఎవరిపైనైనా అపనింద వేసి ఎవరి సొమ్ము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 వారితో మాఫీ చేయించుకోవాలి లేదా అంటే ప్రళయ దినాన ఇలాంటి ఘోరమైన శిక్షకు గురి కావలసి వస్తుంది ప్రళయ దినానం అనే యొక్క త్రాసు అనేది తేలికగా అయిపోతుంది తిరుమిజులు అని ఒక హదీఫ్లో ఉంది ఒక సందర్భంలో ప్రవక్త సల అల్లాహు అలీ చెప్పారని హజరత్ అబూ హురే అదయ్య అల్లాహోతలను ఉల్లేఖించారు అల్లాహ్ ఆ మనిషిని కరుణించుగాక అతని ద్వారా ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగింది అంటే అతను వారితో క్షమాపణ కోరి లేదా వారికి ఏదైనా ఇచ్చే హక్కు ఉండేదుంటే ఉంటే ఇచ్చేసి ఇహలోకంలోనే ఎలాంటి బరువు లేకుండా ఎలాంటి ఒగరిపై అన్యాయం లేకుండా ఉంటాడు ఈ విధంగా ప్రళయ దినాన అతను కలుసుకున్నప్పుడు అల్లా యొక్క కరుణ కటాక్షాలను పొందుతాడు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 నా మధ్య అల్లా మధ్య డెబ్బై పాపాలు ఉండడం నాకు నా మధ్య మరియు నాలాంటి లాంటి మనుషుల మధ్య ఒక్క పాపం ఉండడం కంటే ఎంతో ఇష్టమైనది ఎందుకంటే నా మధ్య నా మధ్య ఉండే పాపాల గురించి నేను డైరెక్ట్గా క్షమాపణ కోరుకుంటే అది మన్నించడం జరుగుతుంది కానీ నా మధ్య మరియు నా దాసుని మధ్య ఉన్న పాపం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 ప్రళయ దినాన మన త్రాసు బరువు తగ్గిపోతుంది అని హెచ్చరించడం జరుగుతుంది ఇక యుద్ధ మైదానంలో ఉన్నప్పటికీ కూడా యుద్ధంలో శత్రులు మన ముంగట ఉన్న ఉండి యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా ఏ ఒక్కరి పట్ల అన్యాయంగా ప్రవర్తించకుండా ఉండడానికి కూడా ఇస్లాం మనకు శిక్షణ ఇచ్చి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 దారిలో సైతం తమ యొక్క గుడారాలు వేసుకొని ప్రజలకు నడవడంలో ఇబ్బంది కలిగేటువంటి విధంగా ప్రవర్తించడం ప్రవక్త సల్లల్లాహలై వసల్లం చూశారు ఏం చెప్పారప్పుడు గమనించండి ఈ రోజుల్లో సిటీలలో ప్రజలు నడిచే దారిని కూడా ఆక్రమించుకోవడం జరుగుతుంది ఆ రోజుల్లో ప్రవక్త సల్లాహ సలం యుద్ధ మైదానంలో ఉన్నారు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 వారిపై ఏదైనా అప్పు ఉంటే అప్పు చెల్లించడంలో సహాయం చేయడం వారికి ఏదైనా కష్టం ఉంటే ఆ కష్టం తొలగిపోవడంలో వారికి సహాయం చేయడం ఈ విధంగా ఎన్నో విషయాలు వింటూ ప్రవక్త సల్లల్లాహు అలెస్ని చెప్పారు అని కూడా మనం విన్నాము నేను నా ఈ మస్జిద్లో ఏ టెక్ కంటే నా యొక్క సోదరుని అవసరాన్ని తీర్చడం నాకు ఎక్కువ ఇష్ట ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహుస్సలం తెలిపారు వినండి నిశ్చయంగా దుష్ప్రవర్తన మీ సర్వ సత్కార్యాలను భసం చేసేస్తుంది మీ సర్వ సత్కార్యాల సత్ఫలితాన్ని నశింపజేస్తుంది ఎలాగైతే వెనిగర్ తేనె యొక్క తీపిని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 ఇంటి బయటికి వెళ్ళిన తర్వాత ప్రజల పట్ల కూడా మన వ్యవహారం చాలా ఉత్తమంగా ఉండాలి దినాన మన త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల్లో పద్నాలుగో విషయం ముస్లిం యొక్క ఒక విశ్వాసునిపై ఏదైనా అపనింద వేసి అతన్ని అవమానపాలు చేయటం మహాశివులారా ఇది చూడడానికి చిన్న విషయం కానీ మహాభయంకరమైన పాపం ప్రవక్త సలహు అలీ వల్లం తెలియజేశారు ఇన్ అర్బర్ రిబాతుర్హిల్ ముస్లిం బిగైరి హిన్ ఒక ముస్లిం ఒక ముస్లింను అన్యాయంగా అక్రమంగా అవమానించడం ఇది వడ్డీలో అతి భయంకరమైన భాగమని అంటే ఏమిటి వడ్డీ ఎలాగైతే పుణ్యాన్ని నశింపచేస్తుందో ఆ విధంగా ఒక ముస్లింపై మనం ఏదైనా అపనింద వేశాము అతన్ని అవమాన చేశాము అంటే ఈ రకంగా మనకు చాలా నష్టం కలుగుతుంది ఇది కూడా దుష్ప్రవర్తనలో వచ్చేస్తుంది సత్ప్రవర్తనకు వ్యతిరేకంగా ఉంటుంది అల్లాహతల మనందరికీ కూడా